కీర్తన మూడు వందల ఇరవై నాలుగు కన్న చోట జీవుని తగిలిన వెళ్ళి నగవుల ఇదియును నమ్మగజాలకం పగటున తమలో ప్రమయగనేలా అంతరంగుడును అచ్చావతారము ఇంతయు శ్రీవెంకటేశ్వరుడే చెంతలం ఈతని సేవకులకు మరి తొంతి కర్మములతోడం చికనేలా